అర్జున కష్టన యోగి ఏ యోగి అయినా సరే అంటే యోగులు ఎంతమంది ఉంటారు ఎన్ని రకాలు ఉంటాయి అంటే మాములుగా భగవద్గీతలో ఒక వ్యవస్థ చేసి పెట్టారు మనం అనుకున్నాము సాధకుని యొక్క జీవితము కర్మయోగంతో ఆరంభం అవుతుంది కర్మయోగము కర్మఫల త్యాగం ప్రధానంగా ఉంటుంది కర్మత్యాగం కాదు కర్మ చేస్తూనే ఉండాలి కర్మఫలాన్ని త్యాగం చేయాలి సో కర్మణ్యేవాధికారస్తే మా ఫలూ కదాచన అది కర్మయోగం అంటే నిష్కామ నిష్కామంగా కర్మని చేయుట కర్మను చేస్తూ ఉండుత అది చాలా గొప్ప ఆధ్యాత్మిక జీవితం ఆ విధంగా కర్మయోగాన్ని చేస్తూ ఉన్నట్లయితే కొంతకాలానికి వీడు ధ్యాన యోగానికి తగిన అర్హత పొందుతాడు సాధ్యం కర్మయోగము బహిరంగము ధ్యాన యోగము అంతరంగము ఆ విధంగా మనం చూశాము ఆరోధ్యంలో ఆ విధంగా వర్ణించాలి కాబట్టి కర్మయోగం నుంచి పై మెట్టు ధ్యాన యోగానికి వెళ్తాడు సో కర్మయోగము ధ్యాన యోగము రెండు పూర్తయ్యేపటికీ రెండింట్లోనూ కొంత ప్రోగ్రెస్ సాధించే టైంకి వీడు వివేకాన్ని పొందటానికి తగిన అర్హత సంపాదిస్తారు అంటే మనస్సు బాగా శుద్ధంగా అవుతుంది పరిపక్వం ఈ లోపల జీవితంలో అనుభవాలు అవి ఉంటాయి జీవితము మనకి పాఠాన్ని నేర్పడానికి ఇప్పుడు సిద్ధంగానే ఉంటుంది ఇకొచ్చి మనము సిద్ధంగా ఉన్నామా లేదా పాఠం నేర్చుకుందుకు అనే సమస్య తప్ప జీవితం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది ఎవళ్ళని జీవితము ఎవరిని స్పేర్ అందరికీ కూడా బెత్త ముంచుకుని వాయించినట్టుగా పాఠాలను నేర్పుతూనే ఉంటుంది అయితే కర్మయోగంలో ధ్యాన యోగంలో ఆ జీవితం యొక్క అనుభవాల నుంచి నిండా నేర్చుకుని సో ఆ ధ్యాన నిష్టలో ఉంటాడు సాధకుడు అప్పుడు ఫైనల్గా జ్ఞానయోగము అంటే వేదాంత శాస్త్రాన్ని శవణ మననాలు చేస్తూ శాస్త్రంలో తెలుసుకున్న దానిని నిధిధ్యాసనం చేయటం సో ఈ ధ్యానయోగము ఇది జ్ఞానయోగము కాబట్టి కర్మయోగం నుంచి ధ్యాన కర్మయోగ ధ్యాన యోగముల చేత శుద్ధమైన అంతఃకరణ మగలవానికి జ్ఞానయోగము ఏదో హై స్కూలు కాలేజీ యూనివర్సిటీ అలాంటివి ఉంటాయని అభిప్రాయం కాదు ఆల్ది థింగ్స్ అన్నీ కూడా స సైమిల్టేనియస్గా మనం మనం అనుష్ఠిస్తూ ఉంటాము కానీ ప్రోగ్రెస్ అయితే ఆ కాబట్టి ఏ స్థాయిలో ఉన్నా సాధకుడు కశ్చన యోగి ఏ సాధకుడైనా సరే ఏతే శృతి జానం ఈ మార్గములను తెలుసుకున్నవాడై సో మనం పాపకర్మలు చేసుకుంటే నరకానికి పోతాము అంటే మహా దుఃఖాన్ని అనుభవించక తప్పదు పాపకర్మ చేసి తప్పించుకోవటం అన్నది సాధ్యం కాదు భారతదేశంలో మీరు చట్టవిరుద్ధమైన పని చేసి ప్రభుత్వం నుంచి తప్పించుకోవచ్చు ప్రభుత్వం ఏముంది ఇండియాలో సమాజం ప్రభుత్వం యొక్క బలం మీద నడవదు ప్రభుత్వం ఊరికే ఉంటుంది మనం ఉన్నట్టుగానే ప్రభుత్వం ఉంటుంది ఇప్పుడు మున్సిపాలిటీ ఉందండి ఎక్కడుందో తెలుసా ఎవరికైనా అసలు మున్సిపాలిటీ అనేది ఎక్కడుందో ఏమైనా ఐడియా ఉందా ఎక్కడో ఉంటుంది మనకి దాని ప్రభావం ఏం కనపడదు మన కుక్కలకు అలాగే ఉంటాయి చెత్తా చెదారం అలాగే ఉంటుంది అప్పుడప్పుడు మున్సిపాలిటీ ఉద్యోగులు కనపడుతూ ఉంటారు సో మొట్టం మీద వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు మన దారిని మనం ఉంటాం వాళ్ళు మన జోలికి రావద్దు మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంతే అంతే కాని ప్రజాసేవ ఇలాంటివే ఉండవు తర్వాత పోలీసు వాళ్ళు ఉన్నారంటే అవివో లాస్ట్ చట్టములు అని అన్నిటినీ అమలు చేసేస్తారని మీరేమనుకోవద్దు అలాగే వాళ్ళు అమలు చేయరు పోలీసులు అక్కడ ఉంటాడో స్టాఫ్ని చూపిస్తాడు సార్ మీరు అయితే అయినట్టు ఆకపోతే మీ దారిని మీరు వెళ్ళచ్చు ఎవడో మిమ్మల్ని కాదండో రోడ్డు మధ్యలో కూర్చుని నేను భగవద్గీత చదువుకుంటానంటే కూడా పక్క నుంచి పోతారు కానీ రోడ్డు మధ్యలో కూర్చోకూడదు కదా అని చెప్పి వాడు ఎవడు ఉండడు పోలీసుకు చెప్తే ఆయన హలాయిలో ఆయన ఉంటాడు కాబట్టి ఇక్కడ చట్టాల చట్టాలను బట్టి సమాజ జీవనము అనేది ఉండదు ఈ చట్టములన్నిటికీ కూడా అతీతమైన ఒక శక్తి కలదు ఆ శక్తి సమాజాన్ని నడిపిస్తూ కాబట్టి ఇట్స్ ఓకే సో ది పాయింట్ ఈజ్ చట్టాన్ని తేలికగా ఉల్లంఘించవచ్చు అదేంత విషయమేం కాదు చట్టాన్ని ఉల్లంఘించవచ్చు ఎవడో ఏమి చేసి ఇది ఉండదు కానీ ఆ పైన ఒక మహాశక్తి కలదు మనం తప్పు పని చేస్తే ఆ శక్తి పనిష్మెంట్ ఇస్తుంది చట్టం పనిష్మెంట్ ఏమి ఉండదు సో ఆ విషయాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది అందుకోసం అధర్మ కార్యాలని చేయకుండా ఉండాలి సో ఏతే శృతి జానం ఈ లోకల్ లాస్ని గురించి తెలిసినా ఒకటే తెలియకపోయినా ఒకటే ఎందుకంటే నోబడి ఫాలోస్ ద లోకల్ లాస్ బట్ ద హయ్యర్ లా ఈస్ దేర్ ఒక అతీంద్రియ శక్తి దాని శాసనం ఒకటే కలదు ఆ శాసనాన్ని చంద్రుడు సూర్యుడు భూమి వాయువు ఇవన్నీ కూడా సంచారం చేస్తూ వాటి వాటి పనులు అనేవి చేస్తూ ఉన్నాయి దానిని బట్టే మనం కూడా సంచరిస్తూ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము కాబట్టి ఆ శక్తి ఏం చేస్తుందంటే మనం పాపం చేసినట్లయితే తప్పు పని చేసినట్లయితే తప్పక శిక్ష పడుతుంది ఎవరూ తప్పించుకోలేరు అది తెలుసుకోవటం నైతే శృతి జానం ఈ మార్గములను తెలుసుకోవడంలో ఫస్ట్ స్టెప్ అది కాబట్టి తప్పు పనిని మనము పరిహరించవలను ఇక పుణ్యకర్మలై చేస్తాము అన్నప్పుడు కూడా సకామంగా పుణ్యకర్మ చేస్తే తక్కువ స్థాయి పుణ్యలోకము నిష్కామంగా లేకపోతే ఉపాసనా సహితంగా కనుక పుణ్యకర్మ చేసినట్లయితే ఉన్నత స్థాయి కలిగినటువంటి సత్యలోకము లభిస్తాయి అని తెలుసుకోవటం ద్వారా అప్పుడేమవుతుంది సకామ కర్మ అనుష్ఠానం వల్ల మనకి ప్రయోజనం ఉండదు అనే ఒక గొప్ప సత్యం మనకి జీవితంలో అనుభవానికి వస్తుంది అప్పుడు నిష్కామ కర్మానుష్ఠానం వైపు మనిషి ప్రేరితుడైనచో వాడు జీవన్ముక్తుడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్గములు పుణ్యశ్లో పుణ్య లోకాలకు వెళ్ళే మార్గాలు రెండు దక్షిణ ఉత్తర మార్గములు అధర్మాన్ని ఆచరించే సందర్భంలో నరకాన్ని పొందుతాడు అది మూడవ మార్గము జీవన్ముక్తుడు మార్గములకు అతీతుడు ఇది మొత్తం స్ట్రక్చర్ సో ఇదంతా మనం విస్తారంగా చూసాము సో ఈ స్ట్రక్చర్ని ఎవడైతే స్పష్టంగా తెలుసుకుంటాడో వాడు యోగము అంటే అధ్యాత్మ సాధన కలవాడైన పక్షంలో ఈ సత్యాన్ని బాగా గుర్తించిన వాడు ఏమవుతుంది నా మోహ్యతి మోహమును పొందది మనుషుల జీవితాల్లో ఈ మోహము అనేది ఒకటి ఉంటుంది మోహము దాన్నే వ్యామోహము అని కూడా అంటారు ఇంగ్లీష్లో దానికి డిల్్యూషన్ అని ట్రాన్స్లేట్ చేస్తూ తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలంటే లంపటము అని కూడా ట్రాన్స్లేట్ చేయవచ్చు మోహం ఆ మోహం ఎలా ఉంటుందంటే మీకు దృష్టాంతం చెప్తా అంటే మోహం ఉండదు అంటున్నాడు అంటే మోహం ఏమిటో తెలిస్తే అది ఉండకపోవడం అంటే ఏమిటో స్పష్టం అవుతుంది అందుకోసం చెప్తున్నాను మోహము ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ధనం వ్యామోహము మీరు పేరు విని ఉంటారు వాడికి డబ్బు పిచ్చి అంటే వాడు పెళ్ళంబిడ్డలకు సుఖాన్ని కూడా తిరస్కరించి ఎవళ్ళకి సుఖాన్ని పడనివ్వడు తను కూడా సుఖం పడ్డాడు అలా డబ్బు పోవేసుకుంటూ పోతాడు డబ్బు సంపాదిస్తూ ఉన్నాం లెక్క పెట్టుకుంటూ ఉన్నాం సంపాదిస్తూ ఉన్నాం లెక్క పెట్టుకుంటూ ఇదే పని ఇంతకు ఇంకా వేరే పనే ఉంటుంది ప్రాణం పోయే ముందు కూడా ఇంకొక రూపాయలు సంపాదించి ఆ ప్రాణం పోయే లోపల ఆ చేయాలి అదో దాన్ని మోహము అంటే ఈ విధంగా వీళ్ళు సంపాదించిన డబ్బుని వాళ్ళు అనుభవించరు వాళ్ళు ఇంకోళ్ళని అనుభవించనివ్వరు నేను ఒక సామెత చెప్తారు డ్డి మేటు దగ్గర కుక్క కాపలా అని ఒక సాను తొకటి ఉంది అలా చెప్తారు అంటే ఇప్పుడు గడ్డి మేటు ఉంటుంది కదా కుక్క గడ్డి తిన్నదు ఆవును తినే మొదలు ఆవు తింటుంది ఈ కుక్క అడ్డు రాకపోతే ఆవు వచ్చి తింటుంది కానీ ఆవుని బెదరగొట్టేసి అరిచేసి తరి వేస్తుంది అక్కడ నుంచి ఆ గడ్డి ఏమైనా పోని తనేమన్నా కొద్దిగా తింటుందా తను తిందో సో ధన వ్యామోహం గలవాడు లోభి ఆయుధంగా ఉంటాడు అది ఒక మోహము సో ఇటువంటి మోహాలు జనుల జీవితాల్లో ఉంటాయి ఇలాంటివి ఉంటాయి వీటి వల్ల ఏముంటుందంటే ఆ జీవిత లక్ష్యము ఆత్మ జ్ఞానము అనే సత్యం మరుగున పడిపోతుంది ఆ సత్యాన్ని తెలుసుకునే అవకాశమే ఉండదు అలాగే కొంతమందికి అధికారం కావాలి పదవి కావాలి పదవీ వ్యామోహము ఇది వినే ఉంటారు ఎనభై ఏళ్ళు వచ్చేసినా సరే తొంభై ఏళ్ళు వచ్చేసినా సరే ఇంకా పదవి కోసం ఏదో గిలవిలాడుతూనే ఉంటారు ఆ కుర్చీలో ఉండగా ప్రాణం పోవాలని ఒక పెద్ద భ్రమ అదొక వ్యామోహం సో అలాంటి వ్యామోహం మనకి సమాజంలో చాలా కనపడుతుంది నేను ఇంత పెద్దవాడిని నాకు కనీసం గవర్నర్ ఉద్యోగం వెంటబడుతూ ఉంటారు ముసలి ముసలివాడు రామా రామా రామనామాన్ని జపించాల్సిన వాడు రామనామాన్ని జపించడం మానేసి ఇంట్లో భర్ ఇంట్లో పిల్లలతోటి మన వాళ్ళతోటి మునుమని వాళ్ళతో ఆడుకోవలసిన వాడు అవన్నీ వదిలిపెట్టేసి ఆ ఢిల్లీ వీధుల్లో పడి నాకు గవర్నర్ పోస్ట్ ఇప్పించు అని చెప్పేసి వాళ్ళ వెంట పడుతూ ఉన్నాడు వాళ్ళు వాళ్ళకు ఉపయోగపడే వాడికి ఇస్తారు గవర్నర్ ఉద్యోగం అలా ప్రతివాడికి ఇచ్చేరు ఒక ఆయన నాతో అన్నాడు సఫేద్ దాడి దిఖాకే ఒక కుర్చీ కో చేత హాయ్ అని అన్నాడు అంటే తెల్ల గడ్డాన్ని చూపించి కుర్చీని పట్టుకుందుకు ప్రయత్నం చేస్తున్నాడు నేను ఇంత పదవి ఏం చేసుకుంటాడు ఆ పదవితోటంటే ఇంక అదేం లేదు పదవి కావాలంటే ఈ రకంగా సమాజంలో మనుష్యులు మానవులు అనేకానేకములైన వ్యామోహాలలో జీవిస్తూ ఉంటారు ఒకప్పుడు ఈ వ్యామోహాలు ఎలా ఉంటే ఉంటాయి ఉదాహరణకి సంస్కృతంలో వ్యాకరణం చదువుకోవటం అనేది ఒకటి ఉంటుంది సంస్కృత భాషను అధ్యయనం చేస్తారు వ్యాకరణం చదువుకుంటారు కానీ వ్యాకరణం మోక్షాన్ని ఇవ్వదు వ్యాకరణం అన్నాన్ని పెడుతుంది అంటే వ్యాకరణం బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అప్పుడు డబ్బు సంపాదించుకుని హాయిగా జీవించవచ్చు లోకంలో కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించవచ్చు ఆఖరికి రాష్ట్రపతి అవార్డు కూడా సంపాదించవచ్చు ఆ వ్యాకరణంతో కానీ మోక్షాన్ని ఇవ్వదు ఆత్మనిష్టనం ఇవ్వదు చేతన ఆ మాట చెప్పారు శంకరులు నహి నహి రక్షతి దుఃఖీ కరణ సంప్రాప్తే సన్నిహితే కాలే ఆ సమయం వచ్చినప్పుడు ఆ ఈశ్వరు నామాన్ని స్మరిస్తే అదేమన్నా ఉపయోగపడుతుంది తప్ప ఏమీ ఉపయోగపడవు ఏమీ వినియోగానికి రావు ఇది మనిషి గుర్తించాల్సి ఉంటుంది ఎందుకంటే ఉదాహరణకి కొంచెం జ్వరం వచ్చి మనసు మీద పడ్డాడు అనుకోండి పెద్ద దో రోగం దాకా వద్దు జస్ట్ సింపుల్ జ్వరం వచ్చి మనసమ్మీ పడ్డాడు అనుకోండి వీడి బ్యాంక్ అకౌంట్ కానీ వీడి భార్య బంధుమిత్ర సపరివారం పెద్ద పొడుగు వేస్తారు వాళ్ళెవ్వళ్ళు కానీ ధన కనక వస్తు వాహనాలు కానీ పదవి కానీ బంధువర్గం కానీ ఎవళ్ళు ఉపయోగానికి రారు ఉపయోగపడరు ఆ మంచం మీ రోగం వచ్చి మంచం మీ మనిషి ఏమనుకుంటాడంటే వీళ్ళందరూ నాకు రోగం వచ్చినప్పుడు సహకరిస్తారని అనుకుంటాడు ఎవ్వరూ సహకరించాలి ఎందుకంటే సహకరించలేరు ఆ మార్గంలో వాడు ఏకాంతంలో పయనం చేయాల్సి ఉంటుంది వాడు ఒక్కడే పయనించాల్సి ఉంటుంది ఆ మార్గంలో వీళ్ళందరూ మంచం చుట్టూ గుడి గుంచం తిరగమంటే పెరుగుతారు తప్ప పయనించడం వాళ్ళు చేయరు వాళ్ళు షిఫ్ట్ వీడు మంచం దగ్గర ఖాతాలో ఉండమంటే ఉంటారు ఆ ఆ యాత్ర వాడే చేయాలి తనలో తాను ఆ యాత్ర చేయాల్సి ఉంటుంది ఆ దేహయాత్ర ఏకాంతంలో చేస్తాడు మనిషి మరి మంచుట్టూ ఇంతమంది ఉన్నారు కదా వాళ్ళు మీతో పై నించరు వాళ్ళు అలా నిలబడి ఉంటారు అంటే వాళ్ళు చేసి ఏమీ యాత్ర కానీ అప్పుడు వీడి పాండిత్యం కూడా వీడి వెంట రాదు వీడికి సహకరించరు అప్పుడు సహకరించేది ఒక్కటే ఉంటుంది అదేమిటంటే ఈశ్వర శరణాగతి వాడు ఈశ్వరుని శరణం పొంది ఆ ఈశ్వర నామా నామము అనే నావాన్ని పట్టుకోగలిగితే ఆ నామాన్ని స్మరిస్తూ దాని ఎందు వాడు ఒక ఆసరాన్ని చిక్కబట్టి చిక్కబట్టగలిగితే వాడి జీవనయాత్ర సాఫీగా వెళ్ళిపోతుంది వీళ్ళ వీళ్ళు ఉంటారు వాడి యాత్ర వెళ్ళిపోతుంది అది ఆ పని చేయకపోతే ఆ ఆత్మనిష్టని సంపాదించుకోకపోతే వాడి జీవనయాత్ర ఎప్పుడూ కఠినమే కానీ మనిషి ఈ సత్యాన్ని తెలుసుకోడు వీళ్ళందరూ నాతో పాటు నాకు తోడుగా ఉంటారు అని అనుకుంటాడు తర్వాత దీంట్లో ఇంకో సమస్య ఎలా ఉంటుందంటే వీళ్ళు తోడుగా ఉంటారు ఉండడం కోసం పోగేస్తాడు వీళ్ళందరినీ నాకు తోడుగా ఉంటారని వీళ్ళందరినీ కలెక్ట్ చేస్తాడు డబ్బు కూడా నాకు సహాయం చేస్తుందని పోగేస్తాడు కానీ వాడికి తెలుస్తూ ఉంటుంది వాడు పోగేసిన డబ్బు వాడికి ఏమి సహాయం చేయదు వాడి పదవి వాడికి ఏమి సహకరించదు ఈ చుట్టూ ఉన్న జనం వీళ్ళు కూడా ఏమి సహకరించరు ఈ యాత్రని తనకు తానే చేస్తున్నాను చేయాల్సి ఉంటుంది అని తెలిసిపోతుంది తెలిసిపోయినప్పుడు వాడు వీళ్ళందరూ ఉండగానే నిస్సహాయ స్థితిలో పడిపోతాడు ఆ హెల్ప్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోతాడు అప్పుడు చాలా డెస్పరేట్ అయిపోతాడు నిరాశాను స్పృహలు ఆవరిస్తాయి మనిషిని ఆ స్థితిలో పడకుండా కాపాడుకోవాలి అంటే మనం జీవితంలో యోగాన్ని కలిగి ఉండాలి అప్పుడు యోగము రక్షిస్తుంది ఈ అష్టమాధ్యాయం యొక్క ప్రణాళిక అదే మోక్షాయ మాశ్రిత్య యతంతియే అని ఏడో అధ్యాయం ఆఖరిష్ లోది అక్కడి నుంచి అధ్యాయం ప్రారంభమైంది ఇది అక్షర పరబ్రహ్మ యోగం కాబట్టి జరా మరణము ఈ రెండు అవస్థలలో మనకి ఎదురయ్యేటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని ఎదుర్కోవటానికి మాం ఆశ్రిత్య మామ్ అనే పదానికి మీరు ఈశ్వరుడనైనా అర్థం చెప్పచ్చు ఆత్మని ఒకటే కాబట్టి ఆత్మరూపంగా హృదయంలో ప్రకాశించే ఈశ్వరుణ్ణి ఆశ్రయించి జరా మరణము అనే సవాళ్ళని ఎదుర్కొనే ఎదు ఎవడైతే వాడు నెగ్గుతాడు వా మిగతా వాళ్ళందరూ కూడా పరాజితులు అవుతారు ఆ విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది సో ఆ విధంగానే ఉపసంహారం చేస్తున్నారు ఆ టాపిక్ని కాబట్టి యోగి నమోయతి ఈ రకమైన మోహము నేను మోహాన్ని కొంచెం విస్తారంగా వర్ణించాను ఒక నిమిషాలు ఈ మోహం అనేది ఏదైతే కలదో ఇది యోగికి ఉండదు వాడు కర్మయోగైనా ధ్యాన జ్ఞానయోగైనా ఈ మోహము వాడిని పీడించదు కాబట్టి తస్మాత్ ఉపసంహారం చేస్తున్నారు ఈ వ్యాఖ్యానానికి అంతకీ సందేశం ఏమిటంటే సర్వేషు కాలేషు యోగయుక్తో భవ అర్జున హే అర్జున నీవు సర్వకాలముల ఎందు యోగము అంటే సాధన కలవాడలు అగ్గుము యోగమును కలిగి ఉండుము కొంత చూస్తున్నాం మనం గత క్లాసులో నిన్న క్లాసులో కాబట్టి యోగము అన్నది ఏ కాలములో అంటే సర్వకాలములయందు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి ఇరవై నాలుగు గంటల యోగము అంటే ఆసనాలు ఇరవై నాలుగు గంటలు వేయాలని కాదు యోగము అంటే మనస్సమాధానము భాష్యం చూస్తున్నట్టున్నాము అందాము తస్మాత్ సర్వు కాలూ యోగయుక్త సమాహితో భవ అర్జున కాబట్టి ఓ అర్జున సర్వకాలముల ఎందు యోగముతో కూడిన వాడవు అనగా సమాహితుడవు కమ్ము ఈ సమాహిత అంటే ఏమిటో కొంచెం మీకు వివరిస్తా ఎందుకంటే జీవితంలో అది తెలుసుకోవటం చాలా అవసరం సమాధానము గలవాడవు కమ్ము ఈ సమాధానము అంటే ప్రశ్న సమాధానము తెలుగులో అది కాదు ఓకే పర్గట్ అబౌట్ దాట్ అది అనుకున్నారు ప్రశ్నలు ఇచ్చిన సమాధానములు వ్రాయుము ఏదైనా మూడు ప్రశ్నలకు సమాధానము వ్రాయుము అని ఉంటుంది ఇట్స్ నాట్ దట్ ఓకే దట్ మచ్ ఈస్ వెరీ క్లియర్ ఓకే ఎందుకంటే తెలుగులో సమాధానం అంటే ఒక ప్రసిద్ధమైన అర్థం ఒకటి ముందు దాన్ని నెగేట్ చేస్తే కానీ అసలు పాయింట్లోకి రాము ఇక సమాధానం అంటే ఏమిటంటే ఏకాగ్రమైన మనస్సు అంటే మనస్సు ఫోకస్డ్గా ఉండుట ఫోకస్ అయి ఉంటా ఉదాహరణకి నేను చెప్తున్నా ఒక ఆయన నన్ను ప్రశ్న అడిగారు ఏదో వేదాంతానికి సంబంధించిన ప్రశ్న అడిగారు అడిగితే నేను చెప్తున్నా ఆయన అడిగారు జనరల్గా వేదాంతం గురించి ఏదైనా అడిగితే అది ఆ సమయం అడిగిన సమయం అయినా కాకుండా సందర్భం అయినా కాకుండా పాపం అడిగారు కాబట్టి అడిగిన వారిని నిరుత్సాహపరచడం ధర్మం కాదు కనుక లేని ఉత్సాహమైనా లేని ఓపిక అయినా తెచ్చుకుని అసమాధానం చెప్పి ప్రయత్నం ఉంటుంది సో చెప్తున్నాను నేను ఓ రెండు మూడు నిమిషాలు చెప్పేప్పుడు నాకు అర్థమైంది ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు హిజ్ మైండ్ ఈజ్ ఎల్స్ నేను ఆపను నా బాగుడు ఆగేపటికి ఆయనకి సడన్గా ఏదో మార్పు వచ్చినట్టే మళ్ళీ వెనక్కి వచ్చారు ఆయన ఏమన్నా ఏదో చెప్తున్నట్టున్నారు నేనేం చెప్పట్లేదు కాదు మీరు చెప్పండి నేను చెప్పండి ఎందుకు మీ యు ఆర్ నాట్ కియర్ యువర్ మైండ్ ఈజ్ నాట్ కియర్ ఐ విల్ నాట్ టైన్ అంటే దీంట్లో ఇది అహంకారానికి సంబంధించిన విషయం కాదు ఆ సమాధానం ఉండాలి మీరు సమాధానం అంటే మీకు చాలా తేలికైన అర్థం చెప్తామండి మీరు ఒక సమయంలో ఒకే పని చెయ్యాలి దాన్ని సమాధానము ఒకే సమయంలో రెండు మూడు నాలుగు ఐదు పనులు చేశారంటే మీ మనస్సు నలు వైపుల అర్థం ఒకే పని చేస్తే అది సమాధానం ఇప్పుడు అమ్మగారు చపాతీ చేస్తున్నారనుకోండి ఆ ఒక్క పని చేయాలి చపాతీ చేస్తూ సినిమా పాట వింటూ లేకపోతే టీవీ చూస్తూ చపాతీ చేస్తూ ఈ లోపల ఫోన్ వస్తే అటు పరిగెత్తి ఈ లోపల క్రికెట్ స్కోర్ ఎంతో కనుక్కుంటూ అమ్మగారు కనుక్కోపోవచ్చు వస్తే అసలు విషయం చెప్పాను సో ఇన్ని పనులు ఒకేసారి చేస్తే ఆ చపాతీ అది సరిగ్గా ఉడకనైనా ఉడకదు లేదా ఉడకపోతే అవుతుంది సాగుతుంది లేదా మాడిపోతుంది చపాతీ చేసే ముందు మిగతా పనులన్నీ మానేసి చపాతి మొదలుపెట్టాను చపాతి అయ్యాక ఇంకే పని చేయకూడదు ఆ పని చేయాలి చాలా కష్టమైన విషయం ఏది చపాతీ కాదు ఒకే పని చేయటం ఒకే పని చేయటం చాలా కష్టమైన విషయం సో మీకు దృష్టాంతం చెప్తా ఓ జన్ మాస్టర్ దగ్గరికి ఒక ఆయన వెళ్ళాడు వెళ్ళి మహాత్మా మీ దగ్గర ఏమైనా అద్భుతాలు ఉన్నాయా మీరు అద్భుతాలు ఏమైనా చేస్తారా అని అడిగాడు మామూలుగా జనాలు అద్భుతాల కోసం చూస్తూ ఉంటారు కదా అంటే ఆయన నా దగ్గర రెండు అద్భుతాలు ఉన్నాయన్న ఏమిటో చెప్పండి నేను టీ తాగేప్పుడు కేవలము టీ తాగడమే చేస్తాను నేను ఎదరవాడితో మాట్లాడేప్పుడు కేవలము ఎదరవాడితో మాట్లాడమే చేస్తాను ఈ రెండు అద్భుతాలు నా దగ్గర ఉన్నాయని చెప్పాడు అర్థమైందండి మనం టీ తాగేప్పుడు టీ తాగడం అనే పనితో పాటుగా ఇంకో రెండు మూడు నాలుగు పనులు చేస్తాం ఉదాహరణగా ఎవరితో మాట్లాడుతూ ఉంటాం టీవీకి వచ్చి చూస్తూ ఉంటాం ఇంకా ఏదో చేస్తూ ఉంటాం ఈ లోపల టీ అయిపోతుంది టీ లోపలికి వెళ్ళిపోతుంది ఓహో టీ తాగేసినట్టున్నానే అనుకో బహుశా తాగేసి ఉంటాం ఎందుకంటే టీ తాగుతున్నప్పుడు మనసు సక్కడ లేదు కదా దీన్ని ఇంగ్లీష్లో మల్టీ టాస్కింగ్ అని అంటారు మల్టైటాస్కింగ్ ఈ మల్టైటాస్కింగ్ అన్నది ఇది ఆధునిక సమాజాలలో వ్యక్తులను పట్టి పీడిస్తున్నటువంటి ఒక మహా వ్యాధి దీని యొక్క దుష్ఫలితాలు అందరికీ అనుభవంలో వస్తూనే ఉంటాయి అయినా కూడా తెలుసుకోరు మోటార్ సైకిల్ నడుపుతో ఒక చేత్తో యాక్సిలరేటర్ పట్టుకుని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాయి అంటే ఆ మల్టీటాస్కింగ్ అనేటువంటి వ్యాధి చాలా ముదిగిపోయిందని అర్థం దానికి తర్వాత కారు నడుపుతో సెల్ ఫోన్ మాట్లాడతారు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు సాధారణంగా కారు నడిపేప్పుడు కేవలం కారు నడపడం అంతే ఇంకే పని చేయొద్దు కారు నడిపేపుడు అది సమాధానము ఇంకా మాట్లాడద్దు కూడా నన్ను కొంతమంది అంటారు ఎందుకని ఎక్కువ మీరు ఎందుకు మాట్లాడరు అని అంటారు నేను అంటాను చూడండి ఏదో పని చేస్తున్నాను ఈ చేస్తున్న పని కాకుండా మాట్లాడడం అనేది ఇంకొక పని అవుతుంది రెండు పనులు ఎందుకు చేయాలి ఈ పని మానేసి మాట్లాడతాను రెండు నిమిషాలు మూడు నిమిషాలే మాట్లాడగలుగుతాం ఆ రకంగా పని మానేసి మాట్లాడినప్పుడు రెండు నిమిషాలు మూడు నిమిషాలు మాట్లాడేసి మాట్లాడడం అనే పని మానేసి మళ్ళీ ఈ పని మొదలుపుతాము అంతేగాని ఇది చేస్తూ మాట్లాడుకున్నట్లయితే మీరు చేసే పనిలో ఆ శోభం ఉండదు కాబట్టి ఏ పని చేసినా కేవలము ఆ ఒక్క పనే చేయాలి ఇంకే పని చేయకూడదు దాన్ని సమాధానము అంటారు నడిచేప్పుడు కేవలము నడవాలంతే ఇంకే ఆ నడవ నడవడమే బి వాకింగ్ వైల్ వాకింగ్ బీ వాకింగ్ వైల్ కుకింగ్ బి కుకింగ్ వైల్ టాకింగ్ బీ విత్ టాకింగ్ వైల్ ఈటింగ్ బీ విత్ ఈటింగ్ పూర్వం వాళ్ళు భోజనం చేసేప్పుడు మాట్లాడద్దు అని వారు అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే మాట్లాడకపోతే పుణ్యం మాట్లాడితే పాపం అని కాదు పుణ్య పాపాల సమస్య కాదు అది భోజనం చేసేప్పుడు మీరు అదే పని చేయాలి ఇంకే పని చేయకూడదు అలా చేయగలరా మీరు అలా చేస్తే భోజనము ధ్యానం నడిచేప్పుడు you should be with yourself you should be conscious of your walking i am walking and i am conscious of my walking that is walking meditation ananta idi chestu unte telustunna mere aprana abhyasam chestu telustunna snanam chese appudu kevalam snanam you should be with yourself mere you should be with yourself snanam chese appudu చేతులు కడుక్కునేప్పుడు కూడా బీ విత్ యువర్ సెల్స్ చేతులు చేతులని పరిశీలిస్తూ కడుక్కోవడం పరిశీలించడం అంటే ఇలా చేస్తూ అని కాదు బీ విత్ దట్ జాబ్ అంటే దీనిని సమాధానము అని అంటారు చాలా కఠినమైనది ఇది చాలా చిన్న చిన్న విషయాలతో ప్రారంభమయ్యి పెద్ద స్థాయికి వెళ్తుంది మీరు చిన్న చిన్న విషయాలలో సమాధానాన్ని అభ్యాసం చేయకుండా ఒక్కసారిగా పెద్ద పెద్ద విషయాలపై మీకు సమాధానము ఏర్పడదు ఉదాహరణకి ధ్యానము మంత్రజపము ఇత్యాదులలో మాకు మనస్సు ఏకాగ్రంగా ఉండట్లేదు అంటే డైరెక్ట్గా మంత్రజపంలో మనస్సు ఏకాగ్రం అవ్వడం కష్టం మీరు చిన్న చిన్న విషయాలలో మనస్సుకి సమాధానాన్ని నేర్పితే మీకు సహజంగానే ఆ ఏకాగ్రత సిద్ధిస్తుంది కాబట్టి అన్ని కాలముల ఎందు సమాధానము గలవాడము కమ్ము అదేమీ కష్టమేం కాదు అన్ని కాలములలో ఆసనాలు వెయ్యి అంటే కష్టం కానీ ఆయన ఆసనాలు వేయమంటలేదు అన్ని కాలములలో సమాధానము కలవాడము కమ్ము ఆసనం వేసినప్పుడు బీ విత్ దాట్ ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు బీ విత్ దాట్ భోజనం చేసుకున్నప్పుడు బీ విత్ దాట్ ఏ పని నడిచేప్పుడు విత్ దాట్ డూ వన్ థింగ్ అట్ ఎ టైం ఒక సమయంలో ఒకే పని ఇన్ని పనులు చేయవద్దు ఒకే పని ఓన్లీ వన్ థింగ్ కాఫీ తాగేప్పుడు బీ విత్ దాట్ కాఫీ తాగడమే ఇంక ఏ పని లేదు టీవీ చూసేప్పుడు బీ విత్ దాట్ ఇంకేదీ లేదు ఇంక అసలు ఏ పని పెట్టుకోకూడదు మాట్లాడేప్పుడు బీ విత్ దాట్ అప్పుడు ఏమవుతుందంటే మాట్లాడడం కూడా చాలా తగ్గిపోతుంది ఎందుకంటే మాట్లాడడం ఓ పని ఆ పనే చేస్తారు ఇంక మిగతా పనులు ఏం చేయరు తగ్గిపోతుంది మాట్లాడటం సో ఆ విధంగా మనస్సుకి ఒక ప్రశాంతత ఏకాగ్రతెదర్నెస్ అంట ఇంటిగ్రేటెడ్నెస్ ఆర్ టుగెదర్నెస్ ద పర్సన్ ఈజ్ వెరీ ఫోకస్డ్ ఆ ఫోకస్డ్ స్టేచర్ వస్తుంది అది చాలా అవసరం ఆత్మవిచారం అన్నది ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద ఆధారపడి ఉంటుంది సో ఆత్మవిచారం అంత కష్టమైందేం కాదు కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల్లో మనం శ్రద్ధ వహించకపోతే మనస్సు సుతరాము మన అధీనంలో లేకుండగా అది అలాగ ప్రపంచమంతా చక్కర్లు కొడుతూ ఉన్నట్లయితే ఆత్మవిచారము దుర్ఘటమవుతుంది కానీ మనస్సు ఎందు ఎత్కించిత ఏకాగ్రత ఉన్నట్లయితే ఆత్మవిచారము సులభమే ఎందుకంటే ఆత్మవిచారం చేయాలంటే మీరు ఆత్మరూపంగా ఉండడమే మీరు చేసేది ఏమీ లేదు ఆత్మస్వరూపం మీ అందే ఉన్నది ఎప్పుడూ ఉన్నది అని ఎప్పుడు మీరు ఎప్పుడూ ఆత్మస్వరూపానికి దూరంగా లేనేలేదు కాబట్టి ఆత్మనిష్ఠులై ఉండుటే అనాత్మ సంకల్పాన్ని విధులు పెట్టేస్తే మిగిలేది ఆత్మవిచారమే సర్వసంకల్ప సన్యాసి అని ఆరోధ్యంగా చూసాం సర్వసంకల్పాలనే విధులు పెట్టేట చపాతి చేస్తున్నారనుకోండి చపాతీ సంకల్పమే ఉంటుంది ఇంకే సంకల్పమే ఉంటుంది భోజనం చేస్తున్నారనుకోండి భోజన సంకల్పమే ఉంటుంది ఇంకేది ఉంటుంది ఆ విధంగా కనుక అభ్యాసం చేసినట్లయితే దాని పేరే యోగము ఇది సమాధానము అనేది ఇది మన సాధన చతుష్టయం ఆత్మజ్ఞానానికి సాధన చతుష్టయం అని ఉన్నది నాలుగు సాధనాలు ఇంట్లో మొదటిది వివేకము రెండవది వైరాగ్యము మూడవది షట్ సంపత్తి అని మనస్సుకి సంబంధించిన ఆరు లక్షణాలు దాంట్లో ఇది ఆరవ లక్షణము శమధమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధాన అనే ఆరవ లక్షణం కాబట్టి ఇది సాధన చతుయ సంపత్తిలో కూడా అంతర్భాగంగా ఈ సమాధానము ఉంటుంది శ్రీకృష్ణుడు గీతలో ఈ సమాధానానికి చాలా ప్రాధాన్యం ఇచ్చాడు ఆయన ఏమన్నా భగవద్గీతకి మతగ్రంథము కాదు భగవద్గీత ఇక్కడ మీరు ఈ మంత్రాన్ని పట్టుకుని దీన్ని ఎంత జపం చేయండి అని చెప్పడాయన లేదా ఈ పూజా వదలైన కర్మను పట్టుకుని మీరు ఇంత ఎక్కువగా చేయండి అని కూడా చెప్పడం అవన్నీ మీరు చేసుకోండి మీ ఉత్సాహాన్ని బట్టి మీరు చేసుకోండి భగవద్గీతలో ఇది చేతి చేయని ఆయన ఏం చెప్పడం ఆయన ఏం చెప్తాడంటే నీ కర్తవ్య కర్మని చెయ్యి నీ డ్యూటీ నువ్వు చెయ్యి పూజ చేయడం నీ డ్యూటీ అయితే డూఇట్ వీధి ఓడవడం నీ డ్యూటీ అయితే డూ దాట్ నీ డ్యూటీ నువ్వు చెయ్యి ఏ డ్యూటీ చేసినా ఏ పని చేసినా ఏకాగ్రతతో సమాధానముతో చెయ్యి అనే చెప్తాడు దాన్ని కర్మయోగము అని పేరు పెడతాడు స్వకర్మణ తమ అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ నీ డ్యూటీ నువ్వు చేసి డ్యూటీ అయిపోయిన వెంటనే శ్రీకృష్ణార్పణమస్తూ అనువంటే నీవు మోక్షాన్ని పొందడం ఖాయము అని చెప్తాడు ఆయన పూజలు చేయి దానాలు చేయి యజ్ఞాలు చేయి టెంపుల్స్ కట్టు అని అలాగేమో చెప్పాడు ఆయన కాబట్టి అతి సామాన్య మానవుడికి మీ వంటి వాడికి నా వంటి వాడికి ఉపయోగపడే జీవించే ఉపాయాన్ని అతి సరళమైన విధానంలో గీత చెప్తుంది చెప్పి ఈ మార్గంలో నీవు మోక్షాన్ని పొందుతావు అని అక్కడికి తీసుకెళ్తుంది ఆఖరికి భోజనం దగ్గర కూడా నువ్వు ఏ భోజనం చేయాలో ఆలోచించుకో సాత్విక ఆహారం తినాలి మితంగా తినాలి ఆ తినేప్పుడు కూడా ఆ భోజనం కూడా ఒక యోగం అయిపోవాలి యుక్తాహార విహారస్య జీవితంలో ఏదో కొంత వినోదం ఉంటుంది ఆ వినోదం కూడా ఒక యోగముగా ఉండవాలి అని చిన్న చిన్న పెద్ద పనులు అనేకం మనం చేసుకుంటాం ముక్త చేష్టస్య కర్మస్సు ఆ చేసేటువంటి కర్మలన్నీ కూడా యోగముగా తీర్చిదిద్దుకోవాలి అని ఆ విధంగా ఒక సామాన్య మానవుని జీవితాన్ని తర్రచి చూచి ఈ సందేశాన్ని చెప్పాడా అన్నట్టుగా ఉంటుంది గీతలో ఉపదేశం అంతేకాని ఇదేదో మహర్షుల కోసము హిమాలయాల్లో సర్వసంగ పరిత్యాగుల కోసము వాళ్ళు మాత్రమే చేయ తగినటువంటి గొప్ప గొప్ప అద్భుతమైన సాధనల్ని ఏమో చెప్పడం అని మీరు అనుకోద్దు కొంతమంది అంటారు మేము శివలింగాన్ని నాలుగు కింద పెట్టుకుని పన్నెండేళ్లు తపస్సు చేశాము అంటారు ఇప్పుడు శివలింగాన్ని నాలుగు పెట్టుకుని తపస్సు చేయడం శివలింగాన్ని ఎదురుకుండా పెట్టుకుని తపస్సు చేయొచ్చు కానీ మరి ఏదో అలా చెప్తారు ఎదురుకుండా పెట్టుకుని శివలింగాన్ని తపస్సు చేస్తే అది మీరు చేయొచ్చు నేను చేయొచ్చు నాలుగు కింద పెట్టుకుని చేయాలంటే సంథింగ్ డిఫికల్ట్ సో లోకంలో కూడా ఇటువంటి విడ్డూరాలకి వింతలకి దేవుడి పేరు మీద ప్రాధాన్యం ఇచ్చేటువంటి సమాజం ఎందుకంటే మోహం అజ్ఞానే ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జవాహ జనులు పీపుల్ ఆర్ నట్స్ ఇంకేం చెప్పమంటారు అంతకంటే ఇంక నేను చెప్పగలిగిందేమంటుంది పీపుల్ ఆర్ నట్స్ ఎనీవే కాబట్టి అలాంటివేమీ ఇక్కడ ప్రసక్తి లేదు అలాంటివేమీ అక్కర్లా మీ మీ జీవితాన్ని మీరు సమాధానంతో జీవించి మీరు మోక్షానికి వెళ్ళిపోవచ్చు ఇటువంటి అద్భుతాలు వింతలు విడ్డూరాలు మనకేమీ అక్కర్లా చాలా సరళమైన ఉపదేశం మంచిది తర్వాతి శ్లోకం వేదేషు యజ్ఞేషు తపస్సు చే దానూ్యఫలం ప్రదిష్టం అవమి విదివా ఛాద్యం చాలా గొప్ప శ్లోకా ఉపసంహార శ్లోకం ఎనిమిదో అధ్యాయానికి యోగి యోగి అయి ఉండాలి అకస్మాత్ యోగి భవార్జున ఆరోగ్య విషయం ఇక్కడ కూడా యోగయుక్తో భవార్జున యోగముతో కూడిన వాడవో అగుము అంటే యోగివి కమ్ము అంటే జీవితము ఒక ఆధ్యాత్మిక సాధనగా మలుచుకున్నవాడు యోగి ఆధ్యాత్మిక సాధన అంటే చాలా సరళమైన విషయం ఆధ్యాత్మిక సాధన అంటే చేస్తున్న ఉద్యోగం మానేసి పొద్దున్నే సాయంకాలం దాకా అలాగ పూజలోవి చేసేసుకుంటూ కూర్చోవాలి కాబోలు ఓ ఓ నల్లటి వస్త్రమో ఎర్రటి వస్త్రమో కట్టుకుని దేవాలయంలోనే అలాగే అక్కడే ఓడిపోతూ ఉండాలి కాబోలు అని అనుకున్నారు అలాగే అక్కల్లా మీరు చేస్తున్న పని మీరు చేస్తూనే ఆ జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనగా మలుచుకోవచ్చును దాని పేరే యోగము యోగి అటువంటి యోగి దేనిని పొందుతాడు అంటే లోకంలో ఆధ్యాత్మిక మార్గము అంటే లోకంలో జనుల మనస్సులలో ఎవెవో అభిప్రాయాలు ఉంటాయి భావాలు ఎవోకుండా ఉంటాయి ఉదాహరణకి వేదములు బాగా ఎవరైతే వల్లిస్తారో వారు దేవుడి దగ్గరికి చాలా దగ్గరగా వెళ్ళిపోతారు దేవుడికి అని ఒక అభిప్రాయం ఉంటుంది మంచిది దాంట్లో సందేహం లేదు కానీ వేదము గురించి కొంత ఐడియా ఉండాలి కదా వేదం గురించి కొంత ఐడియా ఉంటే బాగుంటుంది వేదం గురించి ఏమీ ఐడియా లేకుండగా ఏదో భావన చేస్తే అది కూడా అంత శోభగా ఉండదు అంటే దాంట్లో ఏదో వినికిడి ఇక్కడ అక్కడ వేదం వేదం అంటూ విన్నామే తప్ప దాంట్లో ఏముందో తెలుసుకుని ఇప్పుడు వేదం మంత్రం వల్లించేశారు అనుకోండి నోటికి మంత్రం వచ్చింది అనుకోండి దీనికి మా మిత్రులు ఏమంటారు ఏ వాకింగ్ పేపర్ కార్థం అని పేరు పెట్టారు మంత్రాలన్నీ వచ్చు టేపరి కార్డర్ కూడా ఉత్సాహ నిమంతరాలు ఎటు వచ్చి టేపరి కార్డర్కి చేతులు కాళ్ళు లేవు ఈ టేపరి కార్డర్కి చేతులు కాళ్ళు ఉన్నాయి అంతే తేడా అని వర్ణించారు కొంచెం పరుషంగా అనిపిస్తుంది మరి వేదంలో కూడా అలాగే చెప్పారు స్థానురయం భారహారహత్ యోధీత్య వేదాను నా విజానాతి ఎవడైతే వేదాన్ని వలించి దాని అర్థాన్ని తెలుసుకోకుండా ఉంటాడో వాడు బరువు మోసేటువంటి ఒక కూలి వంటి వాడు బరువు మోస్తాడు కూలి చందనపు కట్టెలు మోస్తూ ఉంటాడు చందనపు కట్టెలు ఒక పది కేజీలు చందనం మోస్తూ ఉంటాడు వాడికి బరువే తెలుస్తుంది తప్ప ఆ చందనం యొక్క సుగంధం వాడికి తెలియదు బరువే తెలుస్తుంది ఆ రకంగా పోయిండి మంత్రాలు వల్లించి పెట్టుకుంటే వాటి బరువే తెలుస్తుంది మనకి బరువు అంటే ఏమిటి వల్లించిదాకా కష్టపడాలి వల్లించిన తర్వాత అవి మళ్ళీ జారిపోకుండా నిలబెట్టుకుందుకు మరింత కష్టపడాలి అది ఆ బరువు తెలుస్తూ ఉంటుంది కాబట్టి వేదాలు వల్లించేస్తే మోక్షం వచ్చేస్తుందని అలాగేమీ కాదు వేదం వల్లించాలి దాని అర్థం తెలియాలి తెలిసిన తర్వాత దానిని ఆచరణలో పెట్టాలి ఎంత కార్యక్రమం ఉందో చూడండి సో ఓకే వేదాలన్నీ వల్లించి అర్థమంతా తెలుసుకుని దానిని ఆచరణలో పెడితే వాడు ఏ ఉత్తమ ఫలాన్ని పొందుతాడో అదంతా కూడా వాడు ఏ ఉత్తమ ఫలాన్ని పొందుతాడు దేవుణ్ణి పొందుతాడు ఈశ్వరుణ్ణి పొందుతాడు అంతే కదా మరి ఇంకా అంతకంటే పొంది ఈశ్వరుణ్ణి పొందుతాడు ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఈశ్వరుడు హృదయంలో ఉన్నాడు ఆత్మరూపంగా ఉన్నాడు ఎవళ్ళ హృదయంలో వేదం చదువుకున్న వాళ్ళ హృదయంలోనా ఎస్ వేదం చదువుకున్న హృదయంలో ఉన్నాడు మీ హృదయంలో నా హృదయంలో కూడా ఉన్నాయి దోమ యొక్క హృదయంలో కూడా ఉన్నాయి ఈగ యొక్క హృదయంలో కూడా ఉన్నాయి సకల ప్రాణుల హృదయంలో ఉన్నాయి అయితే సపోజ్ నా హృదయంలో ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నప్పుడు నేను యోగమయమైన జీవితంతో అంటే సమాధానముతో కూడిన జీవితాన్ని జీవిస్తూ అంతఃకరణమును సత్వగుణ ప్రధానంగా చేసుకుని అనే ప్రసాదము అంటారు ఆ ప్రసాదయుక్తంగా చేసుకుని ఆత్మ శ్రవణమన నిధ్యాసనాదుల ద్వారా ఆత్మస్వరూపాన్ని విచారణ చేసి నేను ధ్యాన నిష్ఠుడనై ఆత్మస్వరూపాన్ని నేను తెలుసుకుంటే నేను వేదాలు చదవలేదు కదా మరి దాని మాట చూడప్ప వేదాలన్నీ చదివి అర్థం తెలుసుకునే ఆచరణలో పెట్టిన వాడు ఏ ఈశ్వరుణ్ణి పొందుతాడో అదే ఈశ్వరుణ్ణి నీవు ఈ అధ్యాత్మయోగం ద్వారా పొందగలుగుతావు వేదేషు అంతేకాదండి ఒకప్పుడు వేదం వల్లించి అర్థం తెలుసుకుని ఈశ్వరుణ్ణి ఆరాధించేవాడు తనకు ఈశ్వరుడికి ఎత్కించి భేదాన్ని భావన చేస్తూ ఆరాధిస్తే వాడు ఈశ్వరుడికి కొంచెం దగ్గరగా వెళ్తాడు తప్ప ఐక్యాన్ని పూర్తిగా పొందనే